శ్రీ ీరుభ్యో నమ హరి ఓ శ్రుతిస్మృతిపురాణానామాలయ కరుణాయం నమామి భగవత్పాదశంకరం లోకశంకర యత్వే ప్రవృద్ధేతు యాతి ప్రళయం జాతి దేహభృతి లోకాం అమలాం ప్రతిపద్యక్కడే ఉన్నామండి ఆ శోకం అయిపోయింది భాష్యం కూడా అయిపోయింది రజసి ప్రళయం గత్వా కర్మసంగి సుజాయ था प्रलीन सी मूढ़ो निषुजाते इलाधाता प्रवचिस्ू उ मन भाव ये मन की वचे जन्म अटे అంటే దీంట్లో ఉన్న ఫిలసాఫికల్ నివాన్స్ అంటారు సీక్రెట్ మీరు గమనించే వాళ్ళు ఏదో భావాన్ని బట్టి దేహం ఉంటుంది భావము కలుషితమైతే దేహం అనారోగ్యంతో సఫర్ అవుతుంది భావము శుద్ధముగా ఉంటే దేహం ఆరోగ్యంగా ఉంటుంది చాలామంది ఈ మౌలికమైన సత్యాన్ని తెలుసుకోక భావాన్ని కలుషితం చేసి పెట్టుకుంటారు భావ ప్రపంచం అంటే మనస్సు భావం అంటే మనస్సు మనస్సుని కలుషితం చేసి పెట్టుకుంటారు మనస్సులో సంసారమునకు చెందిన ఆసక్తులను గట్టిగా పెట్టుకుంటారు యువనలో ఉన్నప్పుడు సంసారాసక్తి ఉన్నా మనస్సుకుండేటువంటి ఆ పాటవాన్ని బట్టి దేహము మనస్సు కూడా ఆ తట్టుకోగలుగుతాయి ఆ స్ట్రెస్ సంసారము మనకి చాలా స్ట్రెస్ నిర్మాణం చేస్తుంది ఒత్తిడిని ఆ ఒత్తిడిని మనస్సు తట్టుకుంటుంది దేహము తట్టుకుంటుంది ఎవరినంలో కానీ పెద్ద వయస్సు వచ్చేప్పటికి ఈ శరీరము శిథిలమవుతుంది మనస్సు కూడా ఆ పాఠలం ఇంద్రియ పాఠం తగ్గుతుంది కన్ను చూపు తగ్గుతుందా తగ్గదా పెద్ద వయస్సు వస్తే చెవికి వెనుకిడి తగ్గుతుంది కదా చెవుడు వస్తుంది సహజంగానే వస్తుంది సో ఇదంతా కూడా ఇంద్రియ పాఠమని తగ్గుతుంది మీరు మనస్సుకి మాత్రం పాఠమని తగ్గుతుంది తగ్గదని ఎందుకు అనుకుంటున్నారు మనస్సుకు కూడా పాఠమని తగ్గుతుంది సో ఆ టైంలో మహర్షులు ఎలా దర్శించారంటే రిటైర్ అవ్వమని చెప్పారు ఆధునిక కాలంలో కూడా రిటైర్మెంట్ అనేది ఒకటి ఉంది కదా ఇది థింకా ఆల్ రిటైర్మెంట్ మహర్షులు దాన్ని వానప్రస్థము అనే ప్రస్తావన చేశారు వానప్రస్థంలా ఉండమన్నారు అంటే ఇంకా కొడుకు కూతురు వీళ్ళ వెంట పడకుండా మీరు విత్ డ్రా అయిపోయి ఒక చోట సపరేట్గా ఉండి మీరు తపస్సు చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ గడపమని సలహా వానప్రస్థానికి ఎందుకంటే కొడుకుతోటి కూతురుతోటి కూర్చుంటే మళ్ళీ వాళ్ళ సంసారం మనం మళ్ళీ విహట్ గోత్రులు అంతా టెం వాళ్ళకి సంసారంలో ఇబ్బందులు ఉంటాయి ఇప్పుడు మనం చిన్నప్పుడు యవ్వనల్లోనూ మధ్య వయస్సులోనూ ఎన్నెన్నో ఇబ్బందులన్నింటినీ పడి పడి పడి వాటిని అధిగమించి ఇక్కడికి చేరాం మళ్ళీ మళ్ళీ పునః మళ్ళీ ప్రారంభం మళ్ళీ కథంతా ప్రారంభం మళ్ళీ కొడుకుంటాడు వాడికి పెళ్ళి అవుతుంది వాడికి ఎవో కుచురాట్లు ఉంటాయి వాళ్ళకి ఎవో సుఖాలు ఉంటాయి దుఃఖాలు ఉంటాయి మళ్ళీ అంత మనం అనుభవిస్తూ ఉండాలి వాళ్ళతో పాటుగా వాడేవో కొత్త కారు కొడుకుంటాడు దానికి లైసెన్స్ ఉండదు రిజిస్ట్రేషన్ ఉండదు పోలీసు సమస్య అవన్నీ వాడు కొడుతూ ఉంటాడు వాటితో పాటు ఈ పెద్దవాళ్ళు కొడుతూ ఉంటారు సో పిల్లలకి ఏమో రోగం రోగం చేస్తుంది పిల్లలకి రోగం వస్తుంది ఆ రోగం వస్తే తల్లిదండ్రులకు ఎలాగో తప్పదు ఆ తల్లిదండ్రులకే కాకుండా మళ్ళీ వేలక కూడా కాబట్టి ఈ విధంగా పెద్దవాళ్ళు పెద్ద వయసు వచ్చేప్పటికీ ఈ కొడుకులతోటి కూతురులతోటి కలిసి ఉన్నప్పుడు ఆ సంసారం అంతా తద్వారా అది మనస్సు భావ భావ ప్రపంచము అంటే భావముల యొక్క ప్రపంచం అదొక ఇన్నర్ వరల్డ్ అది ఔటర్ వరల్డ్ ఎంత జటిలమో కాంప్లెక్స్గా ఉంటుందో అంతకంటే ఎక్కువ కాంప్లెక్స్గా ఉంటుంది ఇన్నర్ వరల్డ్ ఆ ఇన్నర్ వరల్డ్ అంతా కూడా చాలా జటిలంగా చాలా కళ్ళ కల్లోలంగా తయారైతే పెద్ద వయస్సులో అది మహాభారం అయిపోతుంది దేహారోగ్యం ముఖ్యంగా బీపీ వస్తుంది బీపీ ఇవన్నీ లైఫ్ స్టైల్ డిసీజెస్ షుగరు బీపీ వస్తుంది ఆ తర్వాత కొలెస్టరాల్ అంటాడు ఆ రక్త ప్రవాహం జరిగేటువంటి దాంట్లో ఏదో కొంత కొవో పదార్థం డిపాజిట్ అవుతుంది డిపాజిట్ అయితే ఇంకక్కడి నుంచి వీడి తనటాలు ప్రారంభం అవుతాయి బెలూన్ అండ్జియోప్లాసిటీ అంటారు అంటే అక్కడ రాక బెలూన్ పట్టుకెళ్ళి ఆ బెలూన్ అలాగే ఎక్స్పాండ్ చేస్తే ఆ కొవ్వు పదార్థం అది పక్కన జరిగి కొంచెం ఎక్స్పాండ్ అవుతుందని ఆశ అది ఎక్స్పాండ్ అవ్వలేదు బెలూన్ తీరా బెలూన్ పెట్టక ఎక్స్పాండ్ అవ్వలేదు ఇవన్నీ జడ్జిమెంట్ కాల్స్ ఈ మెడిసిన్ ఎలా ఉంటుందంటే జడ్జిమెంట్ కాల్ మీకు అలోపతిలో ఏమవుతుందో తెలుస్తూ ఉంటుంది కాబట్టి యూ నో బట్ యూ హ్యావ్ సమ్ కంట్రోల్ బట్ ఆల్ కంట్రోల్ మీ చేతిలో లేదని తెలుస్తూ ఉంటుంది హోమియోపతి ఆయుర్వేదం అయితే ఇగ్నరెన్స్ ఈజ్ బ్లిస్ ఆయనకి ఏమీ తెలియదు మీకు ఏం తెలియదు హ్యాపీగా ఉండొచ్చు దెర్ ఈజ్ నథింగ్ లైక్ క్లినికల్ క్లినికల్ అనే మాట హోమియోపతిలో ఏమి ఉండదు వాళ్ళు మంది ఇస్తారు ఇంటికి వచ్చి మన ప్రారంభం మంది వాళ్ళు ఇచ్చేది వాళ్ళు ఇస్తారు ఆయుర్వేదం కూడా ఇంటికించి అలాగే పోతూ ఉంటుంది దేర్ ఇస్ నథింగ్ లైక్ క్లినికల్ క్లినికల్ అనేది మెడిసిన్కి అత్యంత ప్రముఖమైన అంశం కదా అది మీకు అలోపతిలో మాత్రమే ఉంటుంది అంటే క్లినికల్ అంటే ఏమిటి ఓ మంది ఇవ్వడం ఆ మందికి బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది ఆ మందు వల్ల బాడీలో ఎటువంటి మార్పులు చేర్పులు వస్తున్నాయి ఇన్నర్ ఆర్గన్స్లో వీడికి సుఖం దుఃఖం ఎలా పడుతున్నాడు ఇదంతా కూడా మానిటరింగ్ అనేది ఒక మెకనిజం ఉంటుంది మీకు ఆయుర్వేదంలో అదే ఉండదు అంతా ప్రారంభాధ్యంగా పోతూ ఉంటుంది కాబట్టి ఈ బెలూన్ పెట్టే యాంజియోప్లాస్టిక్ చేయబోతే అది పక్కన జరగదు అది ఇట్ డజన్ మొబిలైజ్ మొబులైజ్ అనుకోండి సో బెలూన్ యాంజియోప్లాస్టిక్ తోటి తనైపోయింది ఇంటికి అది బెలూన్ పెట్టి అది ఒకలేకపోతే ఏం చేస్తాడు బెలూన్ తీసేస్తాడు తీసేసి ఓ స్టంట్ వేస్తాడు స్టంట్ కొంచెం ఎక్స్పాండ్ అయిపోతుంది ఒకసారి స్టంట్ పడిందంటే ఇంకా స్టంట్ వీడిని శ్మశానానికి తీసుకెళ్లినప్పుడు వీటితో పాటు పుట్టింది దాన్ని బయటకు తీయడానికి ఇంకా అవే అలా ఉండిపోతుంది అక్కడ అంటే అలా ఈ స్టంట్ ఎలా బిహేవ్ చేస్తుంది అంటే ఇదంతా డాక్టర్లు చెప్పింది చెప్తాను మీకు మీరు ఎప్పుడైనా చాక్యులెట్ చూసారా రేపర్లో ఉంటుంది ఎలా ఉంటుంది రేపర్లో మధ్యలో చాకలెట్ దొడ్డుగా ఉండి ఇటువైపు వైపు నేరోగా ఉంటుంది ఆ స్టెంట్ అలా ఉంటుంది ఏమన్నా అర్థమైందా మధ్యలో దొడ్డుగా ఉంటుంది ఇటువైపు వైపు చాకిలెట్ నొక్కినట్టుగా ఉంటుంది అప్పుడేం చేయాలి అలా అయిందనుకోండి అలా అవుతుందండి అయితే స్టెంట్ వేసిన వాడికి మళ్ళీ రెండు మూడు నెలలలో అలా అవుతుంది అప్పుడేం చేయాలి ఆ స్టెంట్ లోపల ఇంకో స్టెంట్ వేయాలి అయితే లక్ష్మీ గారు చెప్పారు ఈసారి కొంచెం పొడవాటి స్టెంటర్ వేయాలి పొడుగు ఎక్కువ ఉండాలి సో దాట్ ఈ ఎఫెక్ట్ ఈ రేపర్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది అది ఉండదు అంటే నేను అడిగాను పొట్టైతే ఇలా రేపర్ ఎఫెక్ట్ వస్తుందని పొడుగుది వేశాడు అనుకోండి పొడుగుది వేస్తే రేపర్ ఎఫెక్ట్ రాదా మరి అని అడిగాను అంటే వస్తుంది మరి దేవ అంటే మరి అంత తొందరగా వచ్చేదనమాట అదే అంత తొందరగా వచ్చేది అంటే మీరు అడగచ్చు ఇదంతా కూడా మనస్సు మీద ఆధారపడి ఉంటుందని ఎస్ ఈ సమస్యలన్నీ కూడా మనస్సుని బట్టి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను అంటే మీరు ఇంక దీంట్లో పడ్డారంటే మన మిగిలిన శేష జీవితం అంతా కూడా దానికే ఖర్చు అయిపోతుంది మీరు పోవేసిన ఫండ్స్ అన్నీ కూడా అదే కూర్చోసుకుంటున్నారు అది చిల్లుబుట్ట చిల్లుబుట్టలో నీళ్లు పోస్తూ అంటే నీళ్లు పోసినట్టు విషయంలో ఎందుకు వస్తే ఉంటుంది అది అబ్జర్వ్ చేసేస్తూ ఉంటుంది అలాగే మీరు వేలు లక్షలు పోస్తూ ఉంటే దాంట్లో అది అన్నింటినీ అబ్జర్వ్ చేసుకుంటుంది ఇంకా పోయాలి కాబట్టి ఈ సంసారము చాలా చెడ్డది దీనికి చక్కటి సొల్యూషన్ ఏమిటంటే మనస్సు భావప్రపంచమును శుద్ధంగా సత్వప్రధానంగా పెట్టుకోవాలి పెట్టుకుంటే ఈ జన్మలోనే ఈ దేహమే రోగ నిర్ముక్తమై ఉంటుంది మనస్సు ఎవలవరైతే సాత్వికంగా ఉంటుందో ముఖ్యంగా పెద్ద వయస్సులో వాళ్ళ శరీరము అన్నీ కూడా ఆరోగ్యంగా ఉంటారు ఏదో కొంచెం అనారోగ్యం ఉన్నది దేహాన్ని బట్టి దేహయాత్ర అన్నాక తప్పదు కానీ మేజర్ సమస్యలు లేకుండా శాంతంగా ఉండగలుగుతారు కొంతకాలానికి దేహత్యాగం చేసిన తర్వాత భావ శుద్ధముగా ఉన్నట్లయితే ఆ టైంలో ఒక జీవితకాలము సాత్వికంగా జీవిస్తే దేహత్యాగం చేసేప్పుడు కూడా సత్వగుణ ప్రధానమైన మానసిక అవస్థతో దేహాన్ని త్యాగం చేస్తే వాడు ఉత్తమ విధాం లోకా ఉత్తమ పురుషులు పొందేటువంటి లోకములను పొందును ఉత్తమ గతి గతి ద్విధం గతి ఉత్తమగతైనా అధమగతైనా ద్విధం ఎలాగంటే దేశప్రధానంగానూ తర్వాత భావప్రధానంగానూ ఉండడం దేశప్రధానము భావప్రధానము ఇప్పుడు ఉత్తమ గతిని పొందుతా అంటే ఎలాగంటే సపోజ్ వీడు మరణించాడనుకోండి మరణించి మళ్ళీ జన్మించినప్పుడు సత్పురుషుల వంశంలో జన్మించాడనుకోండి సత్పురుషుల మధ్యలో జ్ఞానుల మధ్యలో మహాత్ముల మధ్యలో పుట్టాడు అనుకోండి అది ఉత్తమ గతి మనిషిగా పుట్టినా ఆ వాతావరణం మంచి చోట పుట్టే అది ఉత్తమ గతి అధమగతి అంటే అధమగతి లేదా అధోగతి ఎక్కడ కుడతాడంటే ఏదో కళ్ళు కాంపౌండ్ వాతావరణంలో కొడతాడు అప్పుడు ఏమవుతుంది ఆ కళ్ళు చిన్నపిల్లలకు కూడా కళ్ళు పోస్తాడు అలాంటి వాతావరణంలో కొడతాడు లేకపోతే సిగరెట్ తాగి కడు తల్లి కడుపును కొడతాడు సిగరెట్ తాగి తల్లి తల్లి సిగరెట్ తాగితే శిశువు పుడుతూనే వాడు సిగరెట్ నికటి నిరీక్షణతో పుడతాడు పుడుతూనే సిగరెట్ నిరీక్షణతో పుడతాడు కాదు మరి బ్లడ్లో ఉంటుంది కదా నికటన్ ఎడిక్షన్ అది అధం అధోగతి అంటే సిగరెట్ తాగి తల్లి కడుపుని పుట్టడం వీడి ప్రారంభం వాడు పుడితోనే వాడికి సిగరెట్ కావాలి ఎలా ఇస్తారు పుడితోనే సిగరెట్ డాక్టర్లు అది కనిపెట్టి వాడి నర్వస్ సిస్టంలో కొంచెం నికటిన్ ఇంట్రడ్యూస్ చేస్తారు వాడు ఎడిక్ట్ అయి ఉంటాడు శిశువు పుడుతూనే వాటి నిస్వార్థం అది అధో అది ఇది ఇక్కడ మనుష్య లోకంలోనే పుడుతూ భావప్రధానమైనటువంటి వాతావరణాన్ని బట్టి అది ఉత్తమగతి అధోగతి నిర్ణయించబడుతుంది పురాణ దృష్టితో చూసినట్లయితే ఉత్తమగతి అంటే స్వర్గలోకము జనలోకము తపోలోకము మహర్లోకము సత్యలోకము ఇవి ఉత్తమగతులు అధమగతులు అంటే మనుష్య ఒక కాదు పశు పక్షి చెట్టు చేమ అలా పుట్టడం లేదా నరకము నరకంలో కూడా కుంభీ పాక నరకము ఓల్డ్ ఫ్యాషన్ ఓల్డ్ ఫ్యాషన్ టార్చర్స్ టార్చర్స్ మీద పుస్తకాల విలువ ఎప్పుడైనా చదివారా టార్చర్స్ ఇప్పుడు రోమన్ పీరియడ్లో టార్చర్స్ ఎలా ఉండేవి ఆధునిక కాలంలో సిఐఏ వాళ్ళు టార్చర్ ఎలా చేస్తారు మొన్నటిదాకా కేజీబీ వాళ్ళు రష్యా యుఎస్ఎస్ఆ సార్ ఉన్నప్పుడు కేజీబీ వాళ్ళు ఎలా టార్చర్ చేసేవారు నాజీ గవర్నమెంట్ సెకండ్ వరల్డ్ వార్ టైంలో హిట్లర్ టైంలో నాజీ టార్చర్ మెథడ్స్ ఏమిటి మరి మీరు ఏమైనా ఇలాంటివి చదువుతారా జనరల్ నాలెడ్జ్ ఏమైనా ఈ టార్చర్ మెథడ్స్ ఎన్నైతే ఉన్నాయో అన్నీ మన పురాణాల్లో నరకంలో ఉంటాయి కుంభి పాకము అంటే ఓ పెద్ద కడవలో ఆయిల్ మరిగిస్తూ దాన్ని వీడిని కొద్దిసేపు అంటే కూర్చోబెడతారు ప్రాణం పోతే పోతుండే ఒకసారి కూర్చుంటే ప్రాణం పోయిందంటే ప్రాణం పోయేదాకా కూర్చోబెట్టారు బాగా ఫస్ట్ డిగ్రీ సెకండ్ డిగ్రీ బరన్స్ వచ్చిందో కూర్చోబెట్టి మళ్ళీ తీసుకొచ్చి బయట హాస్పిటల్లో పడేస్తారు అది కుంభిపాకము అంటారు అలాగే రౌరవము అంటే అదొక నరకం దొరికి అదోగితే రురు అంటే ఈ తోడేలు తోడేలు కాదు ఒక రకం జంతువు ఉంటుంది అడవి కుక్క అడవి హైనా హైనా రురు అంటే హైనా హైనా ఎప్పుడైనా చూసారా దాని బొమ్మ చూస్తేనే మనకి వికారం పుట్టుకొస్తుంది చాలా భయంకరమైనటువంటి కుక్కను పోలిన జంతువు హైనా అదేం చేస్తుందంటే ఏనుగుని మూడు నాలుగు హైనాలు కలిపి చంపుకు తింటాయి అలా ఉంటాయి అది పరిగెత్తుకొచ్చి అటాక్ చే నుంచి అటాక్ చేస్తుంది తోసేస్తే ఇటు అటాక్ చేస్తుంది అటు అటాక్ చేస్తుంది హైనా పట్టుకుందంటే వాళ్ళు గడిచిపోయింది ఏంటంటే మనిషిని అటాక్ చేస్తుంది హైనా దాన్ని మీరు వదిలించుకోలేరు అలాంటివి ఉంటాయి హైనాలు ఉంటాయి హైనా పేరు కూడా ఉన్నారు అది అటువంటివి ఉన్నటువంటి ఓ నరకంలో ఓ ఏరియాలో సపరేట్గా హైనా ఎన్క్లోజర్ ఉంటుంది దాంట్లో పడేస్తారు తీసుకెళ్లి వీళ్ళు ఆ హైనాలు వీళ్ళు పీర్తి తింటూ ఉంటాయి ప్రాణం పోతే పోతుంది అయిపోతుందంటే ప్రాణం పోయే ముందు తీసుకొచ్చి మళ్ళీ కట్లు కడేసి మొక్కను బాటేస్తారు ఇవి నరకాలు అంతకంటే ఈ ఆధునిక కాలంలో వచ్చిన టార్చర్ ఛాంబర్స్ ఇవి చాలా చిత్రం మనుషుల్ని హింస పెట్టే పద్ధతి కాబట్టి అటువంటి నరకములను పొందును అది అధోగతిలో అదో మార్గం అదొక అదొక దృష్టి కాబట్టి దేశప్రధానంగా చెప్తే లోకములను పొందును భావప్రధానంగా చెప్పినట్లయితే వీడి మానసిక స్థితి ఏ విధంగా తయారయ్యే అవకాశం ఉంటుంది దాని ప్రకారంగా ఉత్తమగతి అధమగతి అనేవి నిరూపింపబడుతూ ఉంటాయి కాబట్టి మనం ఇప్పుడు ఈ జన్మలో మనం ఉత్తమగతిని పొందొచ్చు అధోగతి నుంచి తప్పించుకోవచ్చు ఇప్పుడు ఈ జన్మలో ఈ జన్మలో మీరు ఉత్తమ గతికి చేరుకుంటే ఈ దేహత్యాగం చేసిన తర్వాత మరు జన్మలో కూడా మీకు ఉత్తమ గతి కంటిన్యూ అవుతుంది ఈ జన్మలో అధోగతిలో పడిపోతే భావప్రపంచమంతా కలుషితమైపోయి ఉన్నట్లయితే రజోగుణంతో నిండి ఉన్నట్లయితే మరు జన్మ కూడా దానికి తగ్గట్టుగానే ఉంటుంది అది చెప్తున్నారు శ్లోకం ఉన్నది యాదృశాన్ సన్నివిషతే మీరు వెళ్ళి ఎక్కడ కూర్చుంటున్నారు సపోజ్ ఈ గ్రామాల్లో ఏం చేస్తారంటే ఈ కిరాణా బడ్డీ పాన్ పాన్ షాప్ ఉంటుంది పాన్లో అవి అమ్ముతాడు పాన్లు సిగరెట్లు బీడీలు అమ్ముతూ ఉంటాడు వాడికి చిన్న షాప్ ఉంటుంది రోడ్డు పక్కన పెడతాడు గవర్నమెంట్ ల్యాండ్లో పెడతాడు డబ్బా దాని లోపల వాడు స్టూల్ వేసుకుని కూర్చుని అమ్ముతూ ఉంటాడు సిగరెట్లు అన్ని బీడీలు పాన్లు అన్నీ అమ్ముతాడు వాడికి బయట ఒక చిన్న స్కూల్ హోటల్ వేసి పెడతాడు వీడివేళ స్కూల్ మీద కూర్చొని వాడికి కబుర్లు చెప్తూ వాడు అక్కడ కూర్చుంటాడు వాడికి అది లైఫ్ వాడి జీవిత వచ్చి వాళ్ళకి పాలు కట్టివ్వటము సిగరెట్లు అమ్మడము డబ్బులు తీసుకుంటూ ఉంటారు కస్టమర్స్ వచ్చి పోతూ ఉంటారు వీడు మాత్రం కూర్చుని వాడితో కబుర్లు తిప్పుతూ ఉంటారు వీడికి ఎటువంటి వివేకాన్ని వీడు పొందగలుగుతాడు అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాడు బిస్కుట్తో లేకపోతే ఓ సిగరెట్ో ఫ్రీగా ఇస్తాడు వీడికి వీడికి వివేకం కలుగుతుంది అలా కాకుండా మహాత్ముల యొక్క సన్నిధిలో వెళ్ళి కూర్చున్నారనుకోండి కూర్చుంటే గొప్ప గొప్ప విషయాలన్నీ మనకి తెలుసుకునే అవకాశం ఉంటుంది ఒకసారి నేను కొంపులు శుభ్రహస్ గారు జట్కా బండిలో ప్రయాణం చేశాం జట్కా బండి దిగిన తర్వాత పైసలు ఐదు రూపాయలు వేరం అతనికి ఐదు రూపాయలు ఇవ్వకపోతే ఇవ్వకపోతే తీసుకోండి వద్దండి నా జట్కా బండిలో అనేక రకాల వాళ్ళు ఎక్కుతూ ఉంటారు వాళ్ళు పలికే మాటలు విని విని విని చెవులు తిప్పుపట్టు ఉన్నాయి మీరిద్దరూ చక్కగా మీరిద్దరు ప్రసంగం వింటుంటే నాకు సగం మటుక్కి తెలియనేలేదు ఆ తెలిసిన మటుకే నాకు కృతార్థమైపోయాను నేను మీకు గురుదక్షిణ ఇచ్చుకోవాలి కాబట్టి ఐదు రూపాయలు నేను మీకు గురుదక్షిణగా భావన చేసుకోండి నేను నేను తీసుకోను ఉంటే చాలే విమోహం అని శాస్త్రి గారు ఆయన సంచిలో ఉండే ఒకటి తీసి ఐదు రూపాయలు చేతిలో సరే నీ గురుదక్షిణ అయిపోయింది ఇది నేను నీకు బహుమానంగా ఇస్తున్నాను తీసుకో అని ఇచ్చి అంటే ఇటు మనం ఎవరి దగ్గర కూర్చున్నాము పెకాట వాళ్ళ దగ్గర కూర్చున్నాం అనుకోండి వెళ్ళి పెకాట వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు ఆడుకుంటూ ఉంటే వీడు కూర్చుంటాడు కూర్చుంటే అదే టైంకి వాడు కౌంటు పే చేయాల్సి వస్తుంది రాక కౌంట్ పే చేయాల్సి వస్తుంది అప్పుడు వాటి కృషి ఇంకో వీడు నా పక్కకి రావడం మూలంగా నాకు లక్క కలిసి రాలేదు అనుకుంటాడు అందుకుని వాడికి వేసి కొర కొర చూస్తాడు అప్పుడు వీడు అక్కడి నుంచి లేచి ఇంకొకటి పక్కన కూర్చోవడం ఎరా వాడిని జడగొట్టే జరగొట్టర్చోనే వాడు అంటాడు ఈ రకంగా ఆ ప్రేకాటవాళ్ళ చుట్టూ కూర్చోటం అలా కాకుండా మహా ఇప్పుడు గీతా క్లాస్కి వచ్చి కూర్చున్నారనుకోండి ఏం కొడుకుతుందా మిమ్మల్ని గీత కొట్టదు కదా మీకేమీ నష్టాన్ని ఏం కలిగించదు కదా ఏవో మంచి విషయాలు తెలుస్తాయి కాబట్టి యాదృశ్యాం సన్నివిషతే యాదృశ్యాం చోప సేవతే ఎటువంటి వారి దగ్గర మీరు కూర్చుంటారు ఎటువంటి వారిని మీరు సేవిస్తారు అనే దాని మీద మీరు పొందబోయేటువంటి గతి ఇహలోకంలో ఈ జన్మలోనూ మరు జన్మలోనూ కూడా ఆధారపడి ఉంటుంది సో యాదృ విచ్ఛేద్య భవితం అసలు మీరు ఎవరనుకుంటున్నారు ఎలా తయారవ్వాలనుకుంటున్నారు రాజస్వంగా తయారవ్వాలనుకుంటున్నారా సాత్వికంగానా లేకపోతే తామసంగా అవ్వాలనుకుంటున్నారా వాట్ ఈజ్ యువర్ గోల్ వాట్ ఈజ్ ఇట్ దట్ యువర్ ప్లానింగ్ కోరికే సంసారంలోకి లోతుల్లోకి దిగిపోయి అక్కడుండే రాగద్వేషాలను అలా పెంచుకుంటూ అలాగే బతికేద్దాం అనుకుంటున్నారా లేకపోతే సాత్విక పద్ధతిని జీవించాలని అనుకుంటున్నారా లేదా కాబట్టి యాదరికి ఛేచ్ఛ భవితం సో ఎవ ఏ విధంగా మనిషి కోరుకుంటాడో సో నరో భవతి తాదృశ మానవుడు సరిగ్గా అటువంటి అయిపోతాడు కాబట్టి ఈ జన్మలో సత్వగుణ ప్రధానమైన జీవితాన్ని గడిపితే అదే గుణము అధికంగా ఉన్నప్పుడు వీడు దేహత్యాగం చేసి ఉత్తమోత్తమైన గతులను పొందును దానికి భిన్నంగా ఎవడైతే రజసి ప్రళయం గత్వ రజోగుణము అధికంగా ఉండిట్లా జీవిస్తో ఆ రజోగుణము అధికంగా ఉన్నప్పుడు వీడు దేహత్యాగం చేసినట్లయితే అప్పుడు ఏమవుతుంది కర్మసంగిషు జాయతే ఈ కర్మలను చేసేటువంటి జనులు ఉంటారు కర్మసంగము కలవారు కర్మసంగి అంటే ఎలా ఉంటాడంటే ఎప్పుడు ఏవేమో కోరికలు వస్తూ ఉంటాయి ఆ కోరికలకి తగ్గ కర్మలని చేస్తూ ఉంటాడు వాళ్ళని కర్మసంగి అంటారు అటువంటి వాళ్ళ మధ్యలో ఉంటారు ఈ కర్మసంఘులు ఉన్నారే వాళ్ళు ఎప్పుడూ ఏమో కర్మలను చేసుకునే ఉంటారు లౌకికమైన కర్మలు కావచ్చు లేకపోతే వైదిక కర్మలు కావచ్చు ఎప్పుడూ ఏవో కర్మలని చేసుకునే ఉంటారు ఎప్పుడు ఇప్పుడు ఉదాహరణకి హోమాలు చూస్తున్నారనుకోండి ప్రతిరోజు హోమాలు ఉంటాయి ఈరోజు హోమాలు ఏమిటండి దేనికండి శత్రుజయం కోసం అది ఈరోజు అయిపోతుంది మొన్నాడు హోమాలు దేనికండి అంటే ధనాన్ని బాగా సంపాదించడం కోసం అదే ఆ మొన్నాడు హోమాలు దేనికండి ప్రతి ప్రతిదానికి హోమం ప్రక్రియ వేరు మంత్రం వేరు ద్రవ్యం వేరు అన్ని వేరువేరుగా ఉంటాయి ఆ మొన్నాడు హోమాలు దేనికండి సంతాన ప్రాప్తి కోసం అదే అయిపోతుంది ఆ మొన్నాడు హోమాలు దేనికండి రోగాలు తగ్గడం కోసం ఇలాగే ఉంటుంది వీడి బతుకంత అయిందే కర్మ సంగీషు వీడు వెళ్ళి అక్కడ పడతాడు వీళ్ళు వీడి పుట్టుకక్కడ ఉంటుంది కర్మ సంగీషు జాయితే అటువంటి కర్మసంగల వారి యొక్క ఆ సమావేశంలో ఆ కుటుంబాల్లో పుడతాడు పుడితే వాడి బతుకు కూడా కర్మప్రధానంగా అలాగే అయిపోతుంది ఇప్పుడు ఈ గుణములు ఎలా బంధిస్తాయనే చెప్తున్నారు మీకు దృష్టాంతం చెప్తాను ఒక ఒక పాంథుడు బాటసారి అడవిలో నడిచి వెళ్తున్నాడు ఎప్పుడూ కూడా కథలన్నీ బాటసారిగానే బాటసారి కథలే ఉంటాయి బాటసారి ఎప్పుడూ అడవి గుండా నడిచిపోతూ ఉంటాడు ఎవడి బాటసారి మీరు నేను అడవి ఏమిటి ఇదిగో ఈ సమాజమే అడవి ఈ సంసారమే అడవి సో నడిచిపోతున్నాడు బాట సార్ ముగ్గురు దొంగలు దారి కాచి దోచుకునేటువంటి దొంగలు అడవి దొంగలు అంటారు వీళ్ళు ముగ్గురు వీడి మీద పడ్డాను ఒకేసారి పడి మొత్తేశారు పట్టుకుంటారు వీడి సంచిలో ఉన్నటువంటి సంపదనంతా లాగేసుకుని వీడిని కట్టుబట్టలతో నిలబెట్టారు వాళ్ళలో ఒక దొంగ కత్తి తీసారు వీడిని దోచుకోవడం అయిపోయింది కదా ఇంకా వీడిని ఇలా వదిలేయడం ఎందుకు నరికెద్దామని కత్తి నరికె చంపేస్తే బ్రహ్మ తనైపోతుంది మళ్ళీ వీళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చి ఈ సమస్యలేమున్నావు అందుకోసం దోచేసిన వెంటనే ఇంకా వీడు వీడు వర్తల ఎందుకంటే వాడి దగ్గర ఉన్నదంతా వీళ్ళు లగేచ్కున్నారు వాళ్ళని నరికెద్దామని కత్తి తీసారు కట్టి తీస్తే రెండో దొంగ అన్నాడు ఎందుకు లేకపోతే ఇంకో వాళ్ళలో ఒక దొంగ వాళ్ళలో కూడా మంచి వాళ్ళు ఉంటారు దొంగలలో కూడా మంచి వాళ్ళు ఉంటారు సో ఓ దొంగ అన్నాడు వాణ్ణి సంపదంతా లాగేసాం కదా ఇప్పుడు నరికేయడం ఎందుకు రా ఈ బ్లడ్ అంతా మనం చేతికి ఒంటికి ఆ కాదురా మళ్ళీ పోలీస్ స్టేషన్ ఆ పోలీస్ అన్న తనకాయ వీడిని తాళ్లతో కట్టేసి ఈ కట్టేసి మనం పోదాం వీడిని చంపిన పాపం మనకెందుకు ఆ రక్తం అంతా మనకెందుకు చెట్టుకు కట్టేసిపోతే వాడే గాలి ఆడక తిండి లేక నీరు లేక ఈ అడవిలో ఆ చెట్టుకు కట్టబడి మలమల మాడి వాడే చచ్చిపోతాడు రెండు రోజులు అయ్యేప్పటికీ ఈ ఈ రక్తం మన చేతికి అంటకుండా ఉంటుంది అని చెట్టు కట్టేసిపోదాం అని రెండో వాడు సలహా చెప్తాడు చెప్తే మొత్తానికి చెట్టు కట్టేస్తాడు వెళ్ళిపోతాడు ఈ లోపల ఒక గంట అయ్యేప్పటికీ ఆ మూడో వాడు వెనక్కి వస్తాడు ముగ్గురు దొంగలు అన్నాడు కదా మూడోవాడు వెనక్కి వస్తాడు వాడు వెనక్కి వచ్చి అంటే వాళ్ళిద్దరిని వాళ్ళిద్దరిని ఆ గూడానికి పంపించి వాళ్ళకి తెలియకుండా వీళ్ళు వెనక్కి వచ్చాడు వెనకొచ్చి చూడయా నీ దగ్గర సంపద అంతా ఎలాగో దోచేసుకున్నాం మేము నీకు ఈ రకమైనటువంటి నరకం అంతా ఎందుకు అనే కాళ్ళని చెప్పేసి రా నాతో రాని తీసుకెళ్ళి ఆ అడవి నుంచి బయటికి తీసుకొచ్చి మెయిన్ రోడ్డు మీదకి తీసుకొస్తాడు మెయిన్ రోడ్డు మెయిన్ రోడ్డు మీద దాకా తీసుకొచ్చి చూడు ఇలా వెళ్ళి ఇలా ఒక మైల్ దూరం వెళ్ళేపటికీ నువ్వు వెళ్ళదొచ్చుకుంటే గ్రామాన్ని నీకు వచ్చేస్తుంది అని చూసి అందుకో అక్కడే కనపడుతోంది దూరంలో వెళ్ళిపో అని అని అని చెప్తాడు అంటే అప్పుడు ఇతను అంటాడు చూడు ఆ గ్రామంలో నాకు స్వగృహం ఉన్నది నాకు అక్కడ సంప నా భార్య పిల్లలు ఉన్నారు నే నువ్వు తో నువ్వు మీరు అపహరించిన నేను అపహరించేదేం పర్లేదు నువ్వు నాకు మొహోపకారం చేసి ప్రాణభిక్ష పెట్టేవు కనుక రా మా ఇంటికి రా నీకు భోజనం పెడతాను భోజనం చేసి వెళ్ళి కానీ అని పిలిచాడు అంటే నేను మీ ఇంటికి రాను ఎందుకంటే నేను మీ ఇంటికి వస్తే పోలీసులు నన్ను గుర్తుపట్టే అవకాశం ఉన్నది మా వృత్తిలో ఉన్నవాళ్ళు అడవి దాటి అక్కడికి రాదు సుమా నువ్వు వెళ్ళిపో అదిగో అది దూరంగా కనపడేదే మీ గ్రామము పో అని వీళ్ళు అడవిలోకి వెళ్ళిపోతారు ఇది కథ ఈ కథలో చంపెద్దామని కత్తి తీసిన వాడు తమో గుణం తాళ్లతో కట్టేసి చెట్టుకు కట్టేసి వీడిని విదిరిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు రజో వెనక్కు వచ్చి వీడిని విప్పి రోడ్డు మీదకి తీసుకొచ్చి అదిగో దూరంగా ఉంది మీ ఇల్లు అని చూపించినవాడు సప్నము వీడి ఇల్లు ఆ ఇల్లు పేరు ఏమిటో తెలిసిన ఇల్లు ఉన్న ఊరు పేరు విష్ణుపురం అది కథ కాబట్టి మనం చేరుకోవలసినది విష్ణుపురం లేదా మీరు పరమ పదం అని కూడా పెట్టుకోవచ్చు ఊరు పేరు మనం చేరుకోవాల్సినది పరమ పదం కానీ ప్రయాణం చేయాల్సినది సంసారము అనే అడవి ఈ అడవిలో ముగ్గురు దొంగలు ఉన్నారు సత్వరజస్తమో గుణంలోనే దొంగలు ఉన్నారు ఈ దొంగల్లో తమోగుణము చాలా డేంజరస్ దొంగ రజోగుణము అంత డేంజరస్ కాదు కానీ స్టిల్ తమోగుణంతో కలిసి ఉండి వీడిని హింస పెట్టే దొంగయే సత్వగుణం కూడా దొంగయే కానీ అది కూడా బంధించిదే కానీ ఉన్నంతలో మంచిది సత్వగుణం యొక్క బంధం ఎలా ఉంటుందంటే మీకు గోల్ని చూపిస్తూ బంధిస్తుంది ఒకవైపు గోల్ని చూపిస్తూ ఉంటుంది మీరు కనుక తెలివి తెచ్చుకుంటే ఈ సత్వగుణం యొక్క బంధాన్ని తేలిగ్గా వదిలించేసుకుని మీరు అనుకుంటే వదిలించేసుకోవచ్చు నేను ఈ సత్వగుణ బంధం నుంచి కూడా బయటపడాలి అనుకుంటే మీరు మీరు ఆ సత్వగుణం ఏం చేస్తుందంటే ఓవైపు మీ యొక్క లక్ష్యాన్ని చూపిస్తూ ఇంకోవైపు మిమ్మల్ని అపహ మీ దగ్గర ఉన్న సంపదను అపహరించి అది కూడా బందిపోటు దొంగ వనే బంధించే ప్రయత్నం చేసుకుంది కానీ మంచి దొంగ దొంగ తండ్రి దొంగ ఈ సత్వగుణం ఇవి మూడు గుణములు కాబట్టి గుణములలో ఉన్నంత వరకు మనం రజోగుణ తమో గుణాలను పరిహరించి సత్వగుణాన్ని కొట్టుకోవాలి ఈ కథ ఎవళ్ళు చెప్పారో తెలిసిన రామకృష్ణులు వారు చెప్పారు ఆయన చెప్పిన కథల్లో ఇది ఉంటుంది ఎంత అందమైన కథ చూడండి కాబట్టి మన జీవితంలో దేహత్యాగం చేసే టైముకైనా సత్వగుణంలో ప్రతిష్ఠితులమై వ్రతకాలి దానివల్ల ఏమవుతుంది ఈ జన్మలో మనం సుఖంగా జీవించగలుగుతాము ఉన్నంతలో సుఖంగా జీవించగలుగుతాము మనకు కావాల్సిందలా ఏంటంటే శరీరం కొంతవరకు మనకు అనుకూలంగా ఉండడం అనవసరపు వ్యాధులు ఇవి లేకుండా పెద్ద వ్యాధులేని లేకుండగా జీవనయాత్రకు సరిపడేట్లా శరీరం సహకరించటం ఆర్థిక పరిస్థితి ఏదో రెండు మెతుకులు ఇంట్లో కూర్చుని విశ్రాంతిగా భుజించటానికి తగ్గ విధంగా ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉండడము ఇంట్లో వాళ్ళతోటి కొడుకులు కూతురు వీళ్లతో ఏ సంబంధం పెట్టుకోకుండా తను భార్య కలిసి రిటైర్మెంట్లో శాంతంగా ఏకాంతంగా ఉంటూ ఈ సంసారపు స సమస్యల గురించి ఇంకా పట్టించుకో అవి తగ్గవు అవి అలాగే ఉంటాయి మనమే పట్టించుకోవడం మానేయాలి మనమే ఆసక్తిని తగ్గించేసుకోవాలి వాళ్ళకి ఇవ్వాల్సిందంతా వాళ్ళకి ఇచ్చేసి శాంతంగా కూర్చుని రామారామా అనుకుంటూ శాంతంగా తపస్సు చేసుకుంటూ శాస్త్రాన్ని శ్రవణం చేస్తూ గడిపేయడం ఇది సత్వగుణ పద్ధతి ఈ పద్ధతి వలన ఈ జన్మలోనే వీడు జీవనముక్తులైపోతాడు ఒకవేళ జీవన్ముక్తిని ఇప్పుడు అవ్వకపోయినా ఆ సత్వగుణం ఏం చేస్తుంది మనల్ని అదిగో దారి అని దారి చూపించి దేహత్యాగ టైంలో నెక్స్ట్ జన్మకి అనుకూలంగా తయారు చేస్తుంది అదే మీరు రజోగుణంలో ఉండి రజోగుణంలో ఉండి మీరు దేహత్యాగం చేశారనుకోండి అంటే ఎలా ఉంటుంది వీళ్ళందరూ నా కొడుకులు వీళ్ళందరూ నా కూతుళ్ళు వీళ్ళందరూ మనవాళ్ళు మనవరాళ్ళు అని వీళ్ళందరూ చేరతారు వీడి చుట్టూను వీడు మనసం మీద పనులు ఉంటాడు రామాయణ అనడానికి మనసో పనులు ఇంతమంది ఉంటే ఇంకేం మనసు వస్తుంది ఎలా ఆఖరి కూతురు రాలే చచ్చిపోయే లోపల వస్తుందో రాదు అని బెంగ వీడికి ఎక్కడో ఉంది అమెరికాలో ఉన్న ఆఖరి కూతురు తర్వాత వీళ్ళలో వీళ్ళు చెట్టు వీళ్ళలో వీళ్ళు ఓ వంట బ్రాహ్మణ్ పెట్టుకుంటారు ఎందుకంటే వీళ్ళందరికీ వంట పెడతారు వంట బ్రాహ్మణు పెట్టుకున్న వంట బ్రాహ్మణు వీళ్ళు కాఫీలు టీలు ఉంటారు నాన్న ఎలా ఉన్నావు అని అప్పుడప్పుడు వీ ముసలాయిని పలకరిస్తే వీళ్ళందరూ కాఫీలు టీలు పుచ్చుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు అన్ని రకాల కబుర్లు నడుస్తూ ఉంటాయి ఉప్మాలు అన్నీ కూడా నడుస్తాయి వీడు ఆ మంచం మీద పండు ఉంటాడు సో అయ్యా ఒక్కసారి చచ్చిపోయే లోపల కూతురు వస్తుందో రాదో అది వాడి కోరిక మందులు నిండుతూ ఉండడం డాక్టర్లు వచ్చి ఇంజక్షన్లు చేస్తూ ఉంటాం ఏమయా రామనామం అంటే నా తరఫున రామనామం చేయండి మీకు దక్షిణిస్తానంటాడు తప్ప తను రామనామం చేసే పరిస్థితిలో ఉండడు అలాగా ఆ రజోగుణంలో పెరిగే డబ్బు గురించి ఇంకా చెంత చేస్తూ అతను పొంగేసిన డబ్బు వీళ్ళకి పచ్చిపెట్టడాలు ఆ రకమైన వ్యామోహంలో పడుతుంటాడు ఎప్పుడో ఇచ్చేసి ఉండాల్సిందే అయినా ఇంకా వాళ్ళ వెంటబడి వాళ్ళతోటి ఉండి అలా చేయటం ఆ విధంగా కనుక గృహత్యాగం చేసినట్లయితే కర్మసంగిషు జాయత రజోగుణ ప్రధానమైన జీవితాన్ని గడిపి జీవితంలో కర్మ ఎరిగినే తప్ప జ్ఞానం అనేది ఎప్పుడు ఎరుగుడు కనుక వాడు మళ్ళీ అటువంటి కర్మసంగము కలవారి ఉండే జన్మిస్తాడు ఇక తమో గుణంలో జన్మ మరణించాడు అనుకోండి తమోగుణంలో మరణించడం ఆల్కహాల్ బాగా సేవించి సేవించి అదేదో వికటించి దేహత్యాగం చేయడము లేకపోతే ఐశ్వ్యులను దేంట్లో పడేస్తే అక్కడ దేహత్యాగం చేయటము లేకపోతే కోమాలో దేహత్యాగం చేయటమో ఏదో తమో గుణంలో బాగా తమో గుణం బాగా పెరిగి ఉన్న సందర్భంలో దేహత్యాగం చేసినట్లయితే పశుపక్షి అది కాబట్టి ఇక్కడ అనేక అంశాలు ఉన్నాయి మనము దేని మీద ఫోకస్ పెట్టుకోవాలి సాత్విక దేశము సాత్విక దేశాన్ని మనం ఆశ్రయించాలి కాలమును సత్వగుణ ప్రధానంగా తీర్చిదిద్దుకుంటూ ఉండాలి సాత్విక కాలము ఇప్పుడు కరెంట్ లేదనుకోండి మనం కూర్చుని కబుర్లు చెప్పుకున్నాం అనుకోండి అది రాజస కాలము అవుతుంది అదే ధ్యానంలో కూర్చున్నాం అనుకోండి ఆ కాలమే సాత్విక కాలము అవుతుంది తర్వాత మంత్రము సాత్విక మంత్రము రాజస మంత్రము తామస మంత్రము అక్కర్లేదు సాత్విక మంత్రము ఉంటే సరిపడుతుంది ఇప్పుడు గాయత్రి చేసుకునే వాళ్ళకి అది సాత్విక మంత్రము ఒకవేళ ఆ అవకాశం లేకపోతే ఓం నమ శివాయ లేకపోతే ఓం నమో భగవతే వాసుదేవాయ అని సాత్విక మంత్రాన్ని రామనామాన్ని జపం చేసుకోవాలి అంతేగాని ఓం హ్రామ్ హ్రైమ్ శ్రీం గ్లీం క్లూమ్ అంటూ అలా మొదలుపెట్టడం ఏదో మన ఫటఫటాయ స్వాహ అని అలాగంటే మంత్రాలు అవన్నీ రాజస మంత్రాలు ఇంకా తామస మంత్రాలు కూడా తామస మంత్రాలు అంటే హాంఫట్ చింది బింది మోచయ స్వాహ అనేదో అలాంటి తామస మంత్రాలు ఉంటాయి కాబట్టి అలా ఉండకూడదు సాత్విక మంత్రమే ఉండదు రామ అనే నామము అది నామ అది శుద్ధ సాత్విక కాబట్టి సాత్విక జపము సాత్విక జపం అంటే ఈ కోరికలు ఆ కోరికలు ఏమీ పెట్టుకోకుండా నిష్కామంగా పరమేశ్వర ప్రీత్యర్థం జపం చేసుకున్నట్లయితే దాన్ని సాత్విక జపము అలా కాకుండా మాకేమో రాహుగ్రహం సరిగ్గా లేదండి పద్దెనిమిది వేలు జపం చేసిన తర్వాత మినుములు దానం ఇచ్చి ఏదో చేయాలండి అంటే అదంతా రాజస్వంలో పడుతుంది మినుములు దానం ఉండడం మా ధనమే దానం ఇవ్వచ్చు వాళ్ళు ఉపయోగపడేదో దానమే ఉండాలి మినువులు దానం ఇస్తే ఏం చేస్తారు సన్యాసిలు భిక్ష పెట్టాలి కానీ మినువులు దానం ఇస్తే ఏం చేసుకుంటాడు సన్యాస మినువులు కాబట్టి అది ఎవరితో అమ్మాలి ఆ తీసుకెళ్ళి ఎవరికో కొట్లో ఇస్తే వాడేమో పైసలు ఇస్తాడు ఇలా ఇవన్నీ రాజస ఉంటాయి వాడికి ఉండే రూల్స్ ఏవో ఉంటాయి ఉంటుంది సో తెలుగు తక్కువ ధనంలో కూడా ఓ వ్యవస్థ ఉంటుంది చేతగాని ధనంలో కూడా ఓ రూలు ఉంటుంది సో కర్మ సైన్ చూసి జాయి అవుతాయి అలా ఉంటుండే తర్వాత సాత్విక తపస్సు ఉండాలి తపస్సు సాత్వికంగా ఉండాలి రాజసంగా ఉండకూడదు మీరు అగ్నిలో హోమం చేశారనుకోండి హోమం చేస్తే కొద్దిపాటి ఆజ్యాన్ని హోమం చేస్తే అది సాత్వికం ఇంకా ఏవోవో ద్రవ్యాలని హోమం చేసినట్లయితే అది రాజసం అవుతుంది మిరపకాయలు మొదలైన వాటిని హోమం చేస్తే రాజసం అవుతుంది ఇంకా ఏదో సుర మొదలైన వాటిని హోమం చేస్తే తామసం అవుతుంది అదే రకరకాలు సాత్వికమైనటువంటి హోమం ఉండాలి సాత్వికమైన తపస్సు అదే అదే తపస్సు అంటే అదే అర్ధరాత్రి పన్నెండు గంటలకే వేళ మణికర్ణికా ఘాట్లో కూర్చొని జపం చేశారనుకోండి దాన్ని తామస తపస్సు సాత్విక తపస్సు అంటే ఇంట్లో మీరు కూర్చొని గాయత్రి జపం చేసుకున్నారనుకోండి అది సాత్విక తపస్సు అలాగే సాత్వికమైన ఆహారం రాబోతోంది ఎదుర ఆహారం గురించి సాత్వికమైన ఆహారం ఇప్పుడు సాయంకాలం కూడా మైసూరు బజ్జీ మిరపకాయ బజ్జీ పుచ్చుకున్నారనుకోండి అది రాజసాహారం చికెన్ బిర్యానీ తీసుకున్నారనుకోండి అది తామసాహారం ఏదైనా రమదోషి లాంటిది తీసుకున్నారనుకోండి అది సాత్వికాహారం